సంగత్వము లేని వాడవై చేయదగిన కర్మలను నేర్పుగా చేర్చుండుము అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత కర్మయోగంలో బోధించి ఉన్నారు చేయమంటావు కర్మ ఇదేగా అర్జునుడు గొడవ విషాదం వచ్చిన ప్రతివాడికి గొడవ ఇదే ఏం చేయమంటావు ఎలా చేయమంటావు ఇదే గొడవ ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న అంతా ఇదే ఈ ప్రపంచంలో ఏం చేయమంటారండి నన్ను ఎలా చేయమంటారండి రెండు పద్ధతులుగా చెయ్యి ఒకటి నువ్వు కర్తవి కాదని చెయ్యి నేను కర్తను కాదు అని చెయ్యి ఎలా చేయాలో చెప్పాడు ఏం చెయ్యాలి ఏదైనా చెయ్యి కానీ సులువుగా చెయ్యాలి నైపుణ్యంగా చెయ్యాలి అనాసక్తంగా చేయాలి మూడు లక్షణాలు చెప్పారు ఏదన్నా నువ్వు ఏం చేసినా ఎలా చేయాలి నైపుణ్యంగా చేయాలి సులభంగా చేయాలి అంటే సులభం అంటే అర్థమేంటండి శక్తి అనుసారం చేయాలి అంటే ఓటో పిల్లవాడికి అర్జెంటుగా అధర్వణ వేదం చేతికిచ్చి అధర్వణ వేదం చేస్తే నువ్వు పండితుడు అయిపోతావు రాని వాడికి అక్షరాభ్యాస కాలంలో ఉన్న మన శివాయి చేతికి అధర్వణ వేదం ఇస్తే అవుతుందా పని అవుదు కదా కాబట్టి ఏం చేయాలి శక్తి అనుసారం అది సులభం అంటే అర్థం రెండో మాట ఏంటి సులభం కదా అని నువ్వు ఎప్పుడు ఏం చేస్తుంటావు నీ శక్తికి తగ్గించి చేస్తావు శక్తికి తగ్గించి చేయడం అలవాటు పడగానే నీతో పాటు కలిసి పనిచేస్తు పనిచేసి కొంతకాలానికి అసక్త వచ్చేస్తుంది ఆ అసక్త అసక్తత అసక్త వృధాప్యంలో వచ్చేది అసక్త ఇంకా వేరే ఉంది పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నా వల్ల కాదు బాబోయ్ నా వల్ల కాదు బాబోయి అని లోపలి మోముతూ పరిగెట్టు నా జాత కాదు చదువు నా జాత కాదు గుర్తు నా జాత కాదు మననం చేయి నా జాత కాదు పోని ధారణ చేయి నా జాత కాదు అలా ఉండు పోయి నా జాత కాదు పోనీ ఉన్నది ఉన్నట్లుగా ఉండరాయన ఊరకుండు అది నా జాత కాదు పోనీ కదలకుండా ఉండు అది నా జాత కాదు చూడండి వాడిని ఏమైనా చేయమన్నావా ఏం చెయ్యరావా ఏం చెయ్యదురా బాబు కదలకుండా ఉండు చాలు నా జాత కాదండి చూడండి మానవ జీవితం అంతా కూడా అసక్త అర్థం జన మరణం దాకా వాడు ఎప్పుడన్నా అడగనమాట నా చేత కాదు నా చేత కాదు కాబట్టి వీటిని ఏం చేయాలన్నమాట అన్నమాట సశక్తివంతుడుగా చేయాలి కాబట్టి నైపుణ్యంతో చేసేటట్లుగా ముందు వాడికి పరిణామం రావాలి నైపుణ్యం రాకుండా అని ఆసక్తం రాదు ఇది గుర్తుపెట్టుకో ఏ కర్మలో ఏ కర్మనైతే నువ్వు సులభంగా నైపుణ్యంతో చేయలేవు వాటిని నువ్వు అనాసక్తంగా చేయలేవు కాబట్టి మొదటి వికాసం ఏమిటి అంటే నువ్వు సులభంగా చేయడం నేర్చుకోవాలి నైపుణ్యంతో చేయడం నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత వచ్చే పరిణామం అనాసక్తంగా చేయలేదు రోజు నేనే వండాలా నాకు అర్థం కాదు నేను వాళ్ళనే వాడాలి నువ్వే వండుకో అన్నా అంది నాకు ఎందుకు వచ్చిన గొడవ నేను ప్రశాంతంగా కూర్చున్నాడు సరే కాసేపటికి ఆవిడలో ఉన్నటువంటి మాతృమూర్తి నిద్రలేచింది అంతకు ముందు చెప్పిన ఆవిడెవరు భార్య గారు ఇప్పుడు కాసేప ఎప్పటికి పాత్ర మారింది అనమాట పాత్ర మారేటప్పటికేమైంది భార్య స్థానంలో తల్లి నిద్రలేచింది ఈయన ఎప్పుడు చేశాడు కనుక నాన్న నేనే వండుకోవాలి ఎట్టయినా సరే నాతో పాటు ఈయన కూడా కష్టపెట్టాల్సిందే ఎట్టయినా నా మీదే ఆధారపడ్డాడు ఏం చేస్తాం బాబు అనుకుంది ఇప్పుడు మాతృమూర్తి నిద్రలేచింది అనమాట పాత్ర మారింది మారి టకటక టకటక ఏదో ఇంత ఉడకేసేసేసి టకటక ఒక అరగంటలో అంతా రెడీ చేసేసి అయి రావచ్చు భోజనానికి అని వెళ్ళాడు భోజనం చేశాడు నేను వండనని చెప్పాన ఇవాళ మిమ్మల్ని వండమని చెప్పానా మీరెందుకు వండలేదు అని ఇప్పుడు ఎవరు అడిగారు మళ్ళా పాత్ర ఇటు వచ్చింది భార్య ఏమండి రెండు పనులు ఏం చెప్పాడు ఒకటి సులభంగా చేయాలి రెండు నైపుణ్యంగా చేయాలి మూడేం చేయాలి అనాసక్తంగా చెయ్యాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎక్కడో చోట సులభం బదులు ఎలా చేస్తాం చాలా కష్టంగానే చేస్తాం బాహ్ ఎంత కష్టపడ్డాడు ఏమైందప్పుడు రాగం కర్తృత్వం ఆసక్తి సంగత్వ సదనంలో చేరిపోయాడు అప్పుడు ఎందులో చేరిపోయాడు సంగత్వ సదనంలో చేరిపోయాడు అప్పుడు సులభం కాస్తా కష్టమైపోయింది సరే నైపుణ్యం లేకుండా చేసాం పోనీ ఒకవేళ అప్పుడేమైంది అప్పుడు బుర్ర బద్దలు కొట్టుకున్నంత పని శ్రమ మెదడుకు వచ్చింది ఇప్పుడు బుద్ధికి వచ్చింది నైపుణ్యం లేకపోతే ఏమైంది మా అమ్మగారు ఓ రోజున చెయ్యక గవ్వలు చేస్తారని ఆ గవ్వలు పేల్తాయండి బాబు ఏం చెప్తూనే ఆ దాటితో పెద్ద రహస్యం ఏంటంటే పిండి కలపడంలోనే ఉంటుంది పిండి సరిగ్గా కలపకపోతే ఏమాత్రం కొద్దిగా అటు తేడా వస్తే ఆ గవ్వలు పేల్తాయి సరే ముందు చెప్పారు గవ్వలు పేల్తాయని మనం ఏమైనా ఊరుకుంటామేమిటి ఏమైనా సరే నేర్చుకోవాలి కదా అని మొదలెట్టి అందులో వెయ్యగానే ఢమా ఢమా ఢమా ఢమా ఆటంబాబులు వెళ్ళినట్టుగా మీదంతా నూనె అంతా చెందింది ఇంకా జీవితంలో గబల్ మాట క్యాన్సిల్ చేసి ఏమైంది ఇప్పుడు నైపుణ్యం లేదు ఆ నైపుణ్యం లేని పనిచేసేటప్పటికి ఏమైపోయింది అంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించలేదు దానికి సంబంధించిన విచారణ చేయలేదు దానికి సంబంధించిన శిక్షణను పొందలేదు ఏ పని గురించి అయితే మనం శిక్షణ పొందమో ఏ పని గురించి అయితే విచారణ చెయ్యమో ఏ పనికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర లేదు అవన్నీ